కీర్తన సంఖ్య నాలుగు వందల ఎనభై తొమ్మిది అట్టివేళ కలగనీదు అదివో వివేకము మట్టుపడితే శాంతము మరియేలా జడదులు పొంగినట్టు చందడించునింద్రియములు వడలిలో జీవునికి వేళ బడబాగ్ని రేగినట్టు పైకొని ముంగోపము ఉడికించు మనసెల్లా ఒక్కొక్క ఆరయ కొండ నట్టు వేగవు సంసారము ఊరక కలిమిలేములు ఒక్కొక్కవేళ మెరలేని చీకటి అయి మించును దుఃఖములెల్లా ఊరబలేని కర్మికి ఒక్కొక్కవేళ పెనుగాలి వీచినట్టు పెక్కు కోరికలు ముంచు వనర నగ్నానికి నొక్కొక్క వేళ ఎనయగ శ్రీ వెంకటేశుదాసుడైనదాకా ఉనికి భాయ విన్యూ ఒక్కొక్క వేళ